చెట్టు మీద ఉన్నాడు తనకంటే భిన్నంగా ఉన్నాడు దర్శించేంత వరకు దర్శించిన తర్వాత తను అతను ఒక్కట ఇది ద్వైతవాదులు ఈ సత్యాన్ని గుర్తించాలి మీకు దొరికిదాకా మీకంటే భిన్నంగా ఉంటుంది మీతో ఏకమైనప్పుడే దొరికినట్టు లెక్క మీతోటి ఏకం కాకుండా ఆ ద్వైతము అంటే భేదము పోకుండగా మీకు అసలు దొరికినట్టు కానే కాదు ఇప్పుడు లడ్డు దొరికిందంటే అర్థమేటండి లడ్డు దొరికింది అంటే అర్థమేది అంటే వాడి దగ్గర షెల్ఫ్లో ఉంటే దొరికినట్టు కాదుగా వాడు పెట్టులో పెట్టి మనకి ఇచ్చాడు వాడికి డబ్బులు ఇచ్చాము పెట్టి మన ఇచ్చాడు ఆ లడ్డు దొరికింది అంటాడు నేనంటాను ఇంకా దొరకలేదంట బికాస్ కప్పండ్ లిప్పుకి మధ్యలో ఇంకా దొరకలేదు దొరికి దొరి ఇంకా దొరికేస్తుందండి ఈ పైన ఈ పైన దొరకచ్చు బట్ ఇంకా దొరకలేదు చేతిలోకి తీసుకున్నా ఆ లడ్డు దొరికింది ఇంకా దొరకలేదు ఎస్ట్ నెయిట్ ఇంకా దొరకలేదు నోట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు ఇది లడ్డు ఇది నేను అనే భేదం అంతరించిపోయినప్పుడే దొరికింది అంతవరకు దొరకలేదు ఇది ఈ ద్వైతవాదులు ఉన్నారే వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది ఎందుకంటే వాడు ఓ మూర్ఖంగా ఓ ఆలోచనలో కూర్చొని ఇదే సత్యం అనుకుంటుంది నాణ్యదస్థితి ఇదే సత్యం ఎంతకంటే వేరే సత్యం లేదంటాడు పైకి ఏం చెప్తారు మీరు సో ఈశ్వరుణ్ణి మీరు చూశారు ఈ ఈశ్వరుణ్ణి చూడడంలో ఎక్కువ కష్టం ఎక్కువ ఎంత ఎక్కువ కష్టపడితే ఈశ్వరుని యొక్క దర్శనం అంతా అద్భుతంగా ఫీల్ అవుతారు భక్తులు ఆ కష్టపడడంలో ఉండే రహస్యం ఏంటంటే వీడు తిరుపతికి బస్సు మీద వెళ్ళాడు అనుకోండి దట్ ఐడెంటిఫికేషన్ టోటల్గా కలగదు ఎందుకంటే అలా ఏమి అలాగో వెళ్ళిపోయి వీఏపీ టిక్కెట్ కొనేసి తర్వాత దాంట్లో కూడా పైరవి చేసేసి తక్కువ అలా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి అలా వెళ్ళిపోదో అని తీసుకున్నాం వీడికి కష్టం లేదు ఏమీ లేదు వీడిక్కడే ఉంటాడు వెంకటేశ్వర స్వామి అడుగో ఆయన వెంకటేశ్వర స్వామి ఇదిగో నేను ఇదిగో దేవుడు ఇదిగో నేను నేను నేనే దేవుడు దేవుడే షీ డజంట్ గెట్ దట్ ఐడెంటిఫికేషన్ ఆ భావా భావైక్యము కలగదు సో ఆ నేను వెంకటేశ్వర స్వామిని చూశాను అనే ఒక తృప్తి కలుగుతుంది ఎందుకు కలుగుతుంది వీడి చేసిన ఎఫర్ట్ ఉంది కదా బస్సు ఖర్చు ఏదో కొంత తృప్తి ఉంటుంది అని నేను దర్శనం చేసుకుని వచ్చానంటే ఇంకొకడు ఉంటాడు వీడిని నడుస్తాను రోజంతా కాళ్ళు లాగ్ అయిపోతాయి వాచిపోతాయి ఒళ్ళు హోనం అయిపోతుంది నడిచి కష్టపడి కష్టపడి తహతహలాడి నానా హింసపడి క్యూలో ఆరు గంటలో ఉండి అలా కళ్ళప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని చూస్తాయి చూసినప్పుడు చూసేవాడను నేను చూడబడేది వెంకటేశ్వర స్వామి అనే దృష్ ద్రష్టరు దృశ్య భేదము ఆ నోవర్ నోన్ భేదము పోతుంది ఉండదు ఒక్క ఐక్యం ఏర్పడిపోతుంది భావైక్యం ఏర్పడిపోతుంది వాడు మహానంద స్థితికి వెళ్ళిపోతుంది వాడు ఆ స్థితిలో ఒక కొన్ని సెకండ్లో వాడు అదృష్టాన్ని బట్టి కొన్ని సెకండ్లో నిమిషమో ఎంతో ఉంటాడు అప్పుడు బయటకు వస్తాడు వాడిని అడగండి మీరు ఎరా నువ్వు కష్టపడి కాళ్ళు వాచి ఉన్నాయి కదా ఇంకా కాళ్ళు వాపుగానే ఉంటాయి ఆర్ యూ అన్హ్యాపీ దట్ సో మచ్ పెయిన్ యూ హ్యావ్ అండర్గాన్ ఇంకా పెయిన్ అలాగే ఉంది ఆర్ యూ అన్హ్యాపీ అంటే నో ఐఎం కర్ఫెక్ట్లీ హ్యాపీ అని చెప్తారు హీ ఈజ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఎందుకంటే హీ హీ వాజ్ ఎర్నింగ్ అంటే దానికోసం అని తహతహతహలాడుతున్నాడు ఆ ఐక్యం కోసం వాడు అనుకుంటున్నాడు దేవుడు దర్శనం కోసం తహతహలాడుతున్నా అనుకుంటున్నాడు కానీ వాస్తవంలో వాడు తహతహలాడేది ఆ ఐక్యం కోసం తహతహలాడాడు ఆ ఐక్యం వాడికి దొరికింది అప్పుడే వాడికి దర్శనమైనట్టు చూసేది నేను చూడబడేది దేవుడు అంటే అది దర్శనమే కదది నేను నాకంటే భిన్నమైనదైన దృగ్దృశ్య విభాగము విలీనమైపోయినప్పుడు సందర్భంలోనే అది దర్శనం మీరు యు సి రోజు గులాబీ పువ్వుని చూస్తారు అత్యద్భుతమైన గులాబీ పువ్వు మహా సుందరంగా ఉంటుంది చూసిన వెంటనే ఒక్క కొద్దిసేపు ఒక కొద్ది సెకండ్లో నేను చూసి వాళ్ళ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనే డివిజన్ మాయమైపోయింది కేవలం దర్శనమే ఉంటుంది ద్రష్టాదృశ్యము అనే విభాగం ఉండదు దర్శనమే ఉంటుంది ఆ దర్శనంలో మీరు మహానందాన్ని అనుభవిస్తారు మరుక్షణం ఏం చేస్తారంటే ఆ దర్శనంలోకి మీరు విభాగాన్ని తీసుకొస్తారు ఎలా వస్తుందో చెప్పుంటారా విభాగం మీరు లోతైన విషయం నేను చెప్తున్నాను మీరు ఆలోచించండి విభాగం ఎలా ఇది గులాబీ పుంగు అని మీరు పేరు పెడతారు నామాన్ని పెడతారు నామాన్ని పెట్టారంటే అప్పుడే రూపము నామము రూపం ఉంటేనే నామం కదా ఆ రూప సంస్కారం వచ్చేసింది అనమాట రూప సంస్కారం వచ్చేసి నామ సంస్కారం వచ్చేసిందంటే అయిపోయిందంటే ఇంక గులాబీ పువ్వుని చూస్తే కలిగిన ఆనందము దట్ హ్యాస్ కమ్ టు అండ్ అది దట్ హ్యాస్ కథం అయిపోయింది ఇంక నేను ఇక్కడ మిగిలి ఉన్నాను గులాబీ పువ్వు అక్కడ ఆ తర్వాత వీడు అంటాడు నాకు ఎర్ర గులాబీలు అంటే ఇష్టం కాదన్నా నాకు వైట్ గులాబీలు అంటే ఇష్టం అంటాడు హూ కేర్స్ ఫర్ హీజ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ అంత మూర్ఖ అంత అసందర్భ మాట అదే కానికోవట్లేదు వై యూ షుడ్ డిస్ లైక్ ఆర్ లైక్ ఎనీథింగ్ ఆ తర్వాత గులాబీ అక్కడ లాభం అది కోర్టు బట్టంలో పెట్టుకుంటే లాభం కదా అంటే లేకపోతే ఈ గులాబీని మా ఫ్రెండ్కి పంపిస్తే వాడు గుర్తు పెట్టుకుంటే లేకపోతే మళ్ళీ సంవత్సరం మళ్ళీ హీ విల్ డూ సమ్ ఫేవర్ టమ్ లేకపోతే ఆయనతో పనుండి ఆయన దగ్గరికి వెళ్తున్నాం కదా ఈ గులాబీని తీసుకెళ్ళి ఆయన ఇద్దాము తద్వారా ఆయన ప్రసన్నుడే మనకి పనిచేసి పెడతాడు అనుకుంటాడు ఇవన్నీ లౌకిక విషయాలు మొత్తానికి అయిపోయింది ఇంకా ఇంకా గులాబీ వల్ల కలిగే ఆనందం ఎప్పుడో ఘతమైపోయింది ఇంకా లౌకికం మిగిలింది కాబట్టి ఈ అనుభవానికి సంబంధించిన విషయం దీంట్లో తర్క వితర్కాలు యుక్తి కుయుక్తులతో సంబంధమే ఉంది అనుభవానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ భేదాన్ని మెయింటైన్ చేసినంత కాలము మీకు అది బంధమే మిగులుతుంది కానీ ఆనందము కలిగే ప్రసక్తే లేదు సరే కనుక సో పశ్యతి అన్యం భేద దృష్టితో చూస్తున్న ఈశ్వరుణ్ణి తనే ఆ భేదము పోయిన విధంగా చూస్తాడు ఎందుకంటే భేదభావము తొలగిపోవడమే ఆదర్శం ఈశ్వరుడు చెప్పాను కదండి బొమ్మ పురుషు ఫిలిప్ అక్కడే ఉన్నాడు ఈశ్వరుడు అదే అంటున్నారు వృక్షోపాధిలక్షణాత్ విలక్షణం ఈశం అసంసారిణం అశనాయా పిపా శోకమోహజరా మృత్వ్యతీతం అది మృత్యూ అతీతం మృత్యూ అతీతం ఇంకో ఎనర్జీ బాగా వస్తుంది ఆ బదులు మృత్యువతీతం మృత్యువతీతం సో మృత్యు అతీతం అనమాట ఈశం సర్వస్య జగత అది అలాంటి ఈశం అన్యం ఈశం అన్యం అంటే విలక్షణం అంటే వివేకం సో సో దేహోపాధి ఉన్నది వృక్ష ఉపాధి వృక్షం అంటే దేహమే కదండి సో అంటే దేహేంద్రియ మనస్ సంఘాతం కేవలం ఫిజికల్ బాడీయే కాదు మనస్సు కూడా వృక్షంలో భాగమే సో ఈ దేహము ఈ దేహము కంటే విలక్షణంగా ఆ ఈశ్వరుడు ఉన్నాడు మరి విలక్షణం కదా అన్యము కదా ఎందుకంటే దేహం పుట్టింది మరణించండి ఇప్పుడు ఈ దేహంలో దేహం అనే చెట్లో ఉండే ఈశ్వరుడు కూడా దేహం పుట్టినప్పుడు పుట్టింది దేహం మరణించినప్పుడు మరణిస్తాడా నో విలక్షణం అన్యం మనస్సు ఉంది మనస్సు సుఖీ దుఃఖి సంసారి మరి అయితే ఆ మనస్సులో చైతన్య శక్తికి రూపంగా ఉండే ఈశ్వరుడు మనస్సు అనే లింగో లింగ వృక్షం అని అనుకున్నాం కదా లింగోపాధి వృక్షం దాని ఎందులో ఆత్మరూపంగా ప్రకటమవుతున్న కూడా సంసారేనంటారా కాదు సో మురికి నీళ్లలో ప్రతిఫలిస్తున్న సూర్యునికి మురికి ఉందంటారా ఎక్కడ ప్రతిఫలిస్తున్నాడు మురికి నీళ్లలో మురికి ఉందా లేదు అంటే అర్థం ఏంటి మురికి నీళ్లలో ప్రతిఫలిస్తూ మురికి నీళ్ల కంటే విలక్షణంగా ఉంటాయి అన్యం సో ఆ విధంగా ఈ దేహోపాధికి మనస్సు అనే ఉపాధికి విలక్షణంగా ఉన్నవాడు ఈశ్వరుడు జీవుడేమిటి దేహోపాధి తాను మనస్సు అనే ఉపాధే తాను వాడు జీవుడు ఉపాధి ధర్మాన్ని నెత్తిన వేసుకుంటే జీవుడు ఉపాధి ధర్మములకు అతీతంగా ఉంటే ఈశ్వరు అయిపోయింది ఫ్లిప్ సో అటువంటి ఈశ్వరుణ్ణి సో ఉపాధి ధర్మములకు అతీతంగా ఉండడం అంటే ఏమిటో కొంచెం వివరిస్తున్నారు అసంసారినం సంసారి కాదు సంసారి అంటే ఓసారి సుఖి ఇంకోసారి దుఃఖి వాడు సంసారి నేను ఫలాపుడు కుట్టాను చచ్చిపోతానేమో వీడు సంసారి ఈశ్వరుడు అదే వృక్షంలో ఉండి సంసారి కాడు అసంసారినం తర్వాత జీవుడు ఆ దేహోపాధిని తనే అనే భ్రమ తానేందు భ్రమతోటి ఆ దేహానికి ఉండేటువంటి మంచి చెడులన్నీ తన నెత్తి మీద వేసుకుని బాధపడుతూ ఉంటాడు ఉదాహరణకి ఆకలి వేసిందనుకోండి నాకు ఆకలి వేసింది అనుకుంటుంది అలా అనుకుంటుంది కానీ ఈ దేహానికి ఆకలి వేస్తోంది అని అనుకో ఇప్పుడు కారుకి పెట్రోల్ తగ్గిపోతుంది పెట్రోల్ తగ్గినట్టు మీకు ఎలా తెలుస్తుంది సరే ఈ మధ్యనంటే ఏదో మీటర్ పెట్టారు ఆ మీటర్ ఏదో రెడ్ రెడ్ పాయింట్ ఉంటుంది అది ఓ లెవెల్కి తగ్గితే ఈ అని పెడితే ఎమర్జెన్సీ అనేది దానికి తగ్గితే ఇంక తగ్గిపోయిందని తెలుస్తుంది అయితే ఈ ఆటో నడిపే వాళ్ళు వీళ్ళు ఉంటారు స్కూటర్ నడిపేవాళ్ళు స్కూటర్ మీటర్ ఎప్పుడైనా వర్క్ చేసుకుందా మూడు రోజులు వర్క్ చేస్తుంది స్కూటర్కి ఓ మీటర్ ఉంటుందా అది మూడే రోజులు వర్క్ చేస్తుంది నాలుగో రోజునే ఆ ముందు చక్కడానికి ఆ మీటర్కి ఉండే వైరు ఊడిపోతుంది అది ఒకసారి ఊడిపోయిందంటే ఇంకా దాన్ని రెక్టిఫై చేయటం భారతదేశంలో ఇంకా టెక్నాలజీ లేదు మళ్ళీ ఎక్కడికో అమెరికాతో ఎక్కడికో పోవాలి దాంట్లో స్కూటర్ మీటర్ పనిచేస్తుందని మీరు ఎక్కడైనా మీరు ఎప్పుడైనా చూసారా మీటర్ పనిచేసే స్కూటర్ అలాగే ఆటో మీటర్స్ నన్ను అడిగే నేను చెప్తా ఆటో వాళ్ళ సంగతి నాకు తెలుసు సో అది తెలియదు మీటర్ అనేది కొత్తగా వచ్చింది కానీ అదేం పని అయితే స్కూటర్ వాడికి ఎలా తెలుస్తుంది తెలిసిన వాడిని అడుగుతుంటే వాడికి యాక్సిలరేటర్ టచ్ని బట్టి తెలుసుకో పెట్రోల్ అయిపోవచ్చింది రిజర్వ్కి వచ్చింది అని యాక్సిలరేటర్ టచ్ని బట్టి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు స్కూటర్కి కార్కి ఆకలి వేస్తోంది అని తెలుస్తోంది తెలిసిన వెంటనే మీరు ఏం చేస్తున్నారు బెంగ పెట్టుకుంటున్నారా గ్యాస్ కొని దాంట్లో పోస్తున్నారు అది పెట్రోల్ కొని దాంట్లో పోస్తున్నారు గ్యాస్ అంటూ ఉంటారు ఎక్కడో ఆ రవాటి సో పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి పెట్రోల్ కొని బాడీ విషయంలో అదే యాటిట్యూడ్ రావడానికి ఏమిటి అభ్యంతరం నేను పెట్రోల్ పోసేప్పుడు కూడా ఒక ప్లాన్గా పోస్తాను అంచేతనే రిజర్వ్ అనేది ఒకటి ఉంది రిజర్వ్ వచ్చిన తర్వాత ఒక మంచి మనం రెగ్యులర్గా ఎక్కడ పోయిస్తాం అక్కడికి తీసుకెళ్ళి ఎంత పోయాలి ఫైవ్ పోయాలా టెన్ పోయాలా ట్వంటీ పోయాలా డబ్బుని బట్టి ఒకసారి ఉంటుంది ప్రయాణాన్ని బట్టి ఒకసారి ఉంటుంది ప్లాన్ ప్రకారం పోస్తారు సేమ్ థింగ్ యూ డూ ఫర్ ది బాడీ డి కూడా టైము ప్లేసు అన్ని సందర్భాన్ని బట్టి ఎంత తినాలి ఎప్పుడు తినాలి బ్రేక్ఫాస్ట్ ఇలా తినాలి లంచ్ ఎలాగా డిన్నర్ ఎలాగా ఎవ్రిథింగ్ ఈజ్ ఫిక్స్డ్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా లేనప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ ఏమీ డిఫరెన్స్ లేదు ఒక్కటే డిఫరెన్స్ కారుని నా కారు అనుకుంటున్నాడు నేను అనుకుంటున్నాడు కారుని నా అని అనుకోకుండా నేను ఉపయోగిస్తున్న కారు అనుకోవడం చేతనైతే వాడికి ఆ బంధం పోతుంది ముందు కారు వల్ల ఉండే ఉపయోగం అంతా ఉంటుంది కారు వల్ల ఉండే బంధం ఉండదు దేహాన్ని నేను అనుకోకుండగా ఇది కూడా ఒక కారు ఇది మన మన చేతిలో ఉన్న కారు దీన్ని మెయింటైన్ చేద్దాము అని అనుకుంటే ఆకలి వేయగానే టెన్షన్లో పడిపోకుండా ఉంటాడు అసలు ముందు ముందు బాడీ విషయంలో ఒక యాటిట్యూడినల్ కరెక్షన్ అయిపోతుంది యాటిట్యూడినల్ కరెక్షన్ అని కరెక్ట్ చేయాలి దేన్ని కరెక్ట్ చేయాలి యాటిట్యూడ్ని కరెక్ట్ చేయాలి బాడీ విషయంలో యాటిట్యూడ్ ఏమిటంటే ఈ బాడీకి ఫ్యూయల్ పడుతూ ఉండాలి అంతే కాబట్టి మొత్తం అసలు ఫుడ్ విషయంలో ఉండే యాటిట్యూడ్ అంతా మనకొచ్చింది ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూయల్ ఫర్ ది బాడీ ఆర్గానిక్ ఫ్యూయల్ ఫుడ్ అంటే ఆర్గానిక్ ఫ్యూయల్ ఫ్యూయల్స్ మోస్ట్లీ ఆర్గానికే ఉంటాయి పెట్రోల్ కూడా ఆర్గానిక్ ఏటో మనకి పనికి రాదు పెట్రోల్ని భక్షించే బ్యాక్టీరియాను క్రిములు ఉన్నాయి పెట్రోల్ని అవి ఎందుకంటే ఆర్గానిక్ మెటీరియల్ దాన్ని అరిగించుకోవడం చేతనైతే పెట్రోల్ ఈజ్ ఆర్గానిక్ మెటీరియల్ అంచేది ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే పెట్రోల్ని చక్కగా భక్షించే హాయిగా ఉంటాయి అందుకే ఈ పెట్రోల్ స్పిల్ అయిన చోట్ల ఆ బ్యాక్టీరియాని ప్రవేశపెట్టారు అదే పెట్రోల్ భక్షిస్తే అది ఎలా ఈ పెట్రోల్ పంపుల దగ్గర పెట్రోల్ బాగులు ఉంటాయి కదండి పెట్రోల్ తోడి నేను నేల నుంచి అక్కడ ఈ బ్యాక్టీరియాను ఈ పురుగులు చక్కగా హ్యాపీగా బతికేస్తున్నాయి అబ్బో ఇదిగో విచిత్రంగా ఉంది అది రీసెర్చ్ చేసి పరిశోధన చేసి కనిపెట్టారు ఫస్ట్ కాబట్టి దేహము అనేది ఇది ఒక కారు పెట్రోల్ వేస్తూ ఉండాలి దాంతో ఏమైపోయింది భోగం కోసం ఎంజాయ్మెంట్ కోసం చిన్న అనేది పక్కకి పోయింది ఇంక ఇప్పుడు అసలు మొత్తం యాటిట్యూడ్ అంతా కరెక్ట్ అయిపోతుంది అంత పెర్ఫెక్ట్ దారిలోకి వచ్చేస్తుంది సో ఈ విధంగా దేహం విషయంలో యాటిట్యూడ్ కరెక్షన్ అశనాయ అంటే ఆకలి పిపాస అంటే దాహం వీటికి అతీతంగా ఉంటాడు ఈశ్వరుడు అశనాయ పిపాస అతీతం మీరు కూడా అతీతంగా ఉండొచ్చు అంటే ఈశ్వరుడికి ఆకలి వేస్తే అలా దాన్ని ఆకలి భరిస్తూ ఉంటాడు తిండి తినడం కాదు ఆకలి అన్నది దేహధర్మము ఓ మహాత్ముడు చెప్పిన మాట మీకు నేను చెప్తాను మీరు ఆలోచించండి చాలా ప్రాక్టికల్ అని అనిపించింది నాకు కానీ చాలా కఠినమైన విషయం అంత సందేహం ఏం లేదు అదేమిటంటే ఆయన ఏమన్నారంటే దేహానికి ఆకలి వేస్తుంది ఆ దేహానికి ఆహారం లభిస్తుంది అంటే నేను అడిగాను అదేమిటండి మరి దేహానికి ఆకలి దేహం తనంత తాను ఆహారాన్ని సంపాదించుకోలేదు కదా దానికి మార్గదర్శనం చేయడానికి నేను ఉండాలి కదా అంటే అక్కర్లేదు నువ్వుండి అక్కర్లేదు మనస్సు దేహానికి ఆహారాన్ని సంపాదించి పెట్టడానికి మనస్సు చాలును అని చెప్పారు అంతేకాదు ఇంతవరకు నీ జీవితం అలాగే నడుస్తోంది నువ్వు గుర్తించు అని మీరు ఆలోచించండి నేనే దేహము నేనే మనస్సు అనే అధ్యాపలో మనం జీవిస్తూ ఉంటాం సుప్రీం పొజిషన్లో కానీ వాస్తవంలో సపోజ్ నేను సెపరేట్ అయిపోయాను అనుకోండి ఐ స్టెపసై ఇప్పుడు ఏముంది దేహముంది మనస్సు ఉంది నేను నేనంటే సాక్షి అని ఇప్పుడు దేహానికి ఆకలి వేస్తే ఆకలికి కావాల్సిన ఆకలి తీరే ఉపాయం ఎవరు చూస్తారు సాక్షి చూస్తాడా మనస్సు చూస్తుందా మనస్సు చూస్తుంది కాబట్టి సాక్షి యొక్క ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు దేహానికి ఆకలి వేస్తుంది మనస్సు ఆకలి తీరే ఉపాయాన్ని ఏర్పాటు చేస్తుంది ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ అదే విషన్ ఇటీస్ అంతేకాదు ఈనాటి వరకు నీ జీవితం అలాగే నడుస్తుంది నువ్వు గుర్తించలేదంటే తేడా ఇంతవరకు మీరు ఆలోచించి చూడండి మీకు ఆకలి వెంటనే మనస్సు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసిందా లేదా కన్నా హోటల్ నుంచి ఒక ప్లేట్ ఇడ్లీ ప్యాక్ చేయించి తెప్పించింది ఎవరు తెప్పించారు ఆత్మచైతన్యం తెప్పించిందా మనస్సు తెప్పించిందా పో కాబట్టి దేహానికి ఆకలి వేస్తే ఆత్మజ్ఞానం ఏమైపోదు చక్కగా చిక చిలకలా ఉంటాడు ఎందుకంటే మనస్సు చూసుకుంటుంది దేహానికి ఆటల సంగతి మనస్సు చూసుకుంటుంది చాలు ఆర్ టేకిన్ కేర్ ఆఫ్ ఎనీవే సో అశనాయ పిపాస ఆకలి దప్పికలకు అతీతమైన ఆత్మతత్వము అదే ఈశ్వరుడు శోకమోహములకు అతీతమైనది శోకమోహములు ఉండవు ఒకవేళ ఓపసరం తున్నా మనస్సుకుంటాయి ఉపాధి ఉంటాయి అంతేగాని ఆత్మతత్వము నుండు శోకమోహములకు అతీతంగా ఉంటుంది జరా మృత్యు ముసలితనము ముసలివాడు ఎవరో చెప్పమంటారా ఎవరైతే నేను ముసలివాడను అనుకుంటాడో వాడే ముసలివాడు ఎవడైతే ఉత్సాహంగా ఉంటాడో వాడు ముసలివాడు ఎలా అవుతాడు ఇప్పుడు ఎల్డర్లీ పర్సన్ ఉన్నాడు ఉత్సాహంగా ఉన్నాడు ఓ యంగ్ మ్యాన్ ఉన్నాడు డల్గా ఉన్నాడు దీంతో ఎవడు చూపుని బట్టా మా ప్రవర్తనని బట్టా వయస్సును నిర్ధారించేది కాబట్టి ఐమ్ ఓల్డర్ అనుకుంటే అదే ముసల్తాం ఎందుకండి అసలు డేట్ ఆఫ్ బర్త్ అని బర్త్ అని ఆలోచన కూడా అనవసరం అసలు అది అది మనసులోని తుడిచిపెట్టుకుపోతుంది అసలు బర్త్ అనే ఒక ఐడియాయే ఉండదు డేట్ ఆఫ్ బర్త్ అనే ఐడియాయే ఉండదు వాడికి నువ్వు ముసలివాడుగు రావడని చెప్తే తపోస్ అనుకుంటాడు మనం డేట్ ఆఫ్ బర్త్ అని పార్టీలోని ఇదని అదని చేసుకుని వాట్ విఆర్ గెయినింగ్ ఈస్ జీరో అవుట్ ఆఫ్ ఎయిట్ అండ్ ఆల్ నెగిటివ్ అవుట్ ఆఫ్ ఎయిట్ అస్తమానం గుర్తు చేసుకుంటూ ఉన్నాను నేను ముసలివాడిని అయిపోయాను నేను ఇప్పుడు ఫిఫ్టీస్లో ఉన్నాను నేను సిక్స్టీస్లో ఉన్నాను నేను సెవెంటీస్లో ఉన్నాను ఎందుకు ఇది వాట్సాప్ మనం ఎక్కడున్న ముందగపునిషత్తు నాలుగో గంటలో ఉన్నా ఐదో గంటలో ఉన్నాం గీతలో ఉన్నాం ఇది ఉన్నా అది అది చూసుకోవాలి కానీ నేను ఫార్టీస్లో ఉన్నాను ఫిఫ్టీస్లో ఉన్నాను సిక్స్టీస్ ఎందుకు ఇది వాట్సాప్ రాంగ్ వాల్యూ ఏదో జపం చేసుకోవాల్సిన దాంట్లో ఎంత దానంలో ఇది దాన ధర్మాలు ఉన్నాము ఉన్నాము కుటుంబానికి మనం సేవ చేయాల్సింది ఉంది ఆ సేవలో ఎక్కడ ఉన్నామో సమాజానికి చేసి సేవలో ఈ లవెల్లో ఉన్నామో ఇది మిగిలింది చేసుకోవాలి ఇప్పుడు ఈ రీడింగ్ ఉంటుంది రీడింగ్ లిస్ట్ ఇది ఈ పుస్తకం చదవాలి చదవాలి చదవాలి అక్కడ ఇక్కడ ఉన్నాము ఇంకా చదవాల్సింది ఉంది ఈ క్లాసులు చదవాల్సిన క్లాసులు ఉన్నాయి ఈ జపం అయింది ఇంకా అవ్వాల్సిన జపం ఎంత ఉంది ఈ కౌంట్ చూసుకోవాలి కానీ అరవై ఏళ్ళు వచ్చేసి అరవై ఒకటి ఏడు రాకపోతే ఎందుకు ఈ కౌంటు డబ్బు కౌంటును ఈ కౌంటు వేస్ట్ది ఇంకా డబ్బు కౌంట్ కొంత వాల్యూ అయినా ఉంది వాల్యూస్ మనస్సులో పెట్టుకుని మహాత్ములు కూడా ఈ బర్త్డే అని పెట్టుకుని దె యూస్ ఎ మిస్టేక్ అయిత లేవు అంచేతనే మహాత్ముడు కూడా బర్త్డే పర్టీ చేసుకుంటాడు మనసులో బెంగ మళ్ళీ అదేమవుతుందా ఎందు బర్త్డేలో నేను అవసరం శాస్త్రంలో శాస్త్రానికి దానికి సంబంధం ఏముంది ఎవరైనా మహాత్ములు బర్త్డే చేసుకున్నట్టుగా మీరు ఎప్పుడైనా విన్నారా అసలు పెద్ద కొండంత మహా పర్వతం అంత మహాత్ములు ఉంటారు బర్త్డేలో అది వాట్ వర్త్ ఇట్ నేను బర్త్డే గురించి చెప్తే ఈయనకి ఈరోజు జాదరిస్తాం అనుకుంటాను నేను జాగిస్తామని అలా అనిపించవచ్చు నాకు డౌట్ వస్తూ ఉంటుంది నేను కొంచెం జాద్రస్ చెప్తున్నాను బట్ వాట్ ఐ వాట్ ఐ సీ ది థింగ్ క్లియర్లీ ఐ సీ ది ఫ్లా ఫ్లా ఇన్ ఇట్ ఐ సీ ది హోల్ ఫాలి ఆఫ్ దా ఐ వన్ ఐ సీ ఇట్ ఐ ఫీల్ లైక్ సేమ్ యూ చెప్పే ముందు నాకు అసలు కావల్ చెప్పేసిన తర్వాత ఇగో ఇలాంటి ఐడియాలన్నీ వస్తూ ఆఫ్టర్ ది ఈవెంట్ ఆఫ్టర్ ది ఈవెంట్ ఐ బికమ్ వైజాగ్ స్పాంటేనియస్గా చెప్పేస్తూ ఉంటాను ఇది ఇక్కడే కాదు అసలు నేను ఎక్కడికి వెళ్తాను ఇదే ధోరణి ఎక్కడున్నా మనిషి అలాగే ఉంటాడు కదా అని నా దగ్గర నేను ఆశ్రమంలో శ్రీరోస్ అక్కడ ఆశ్రమంలో వాళ్ళు నా దగ్గర కొంచెం ఒక్కొక్కసారి చంపుతారు దీపాలు అర్పణ అలాంటివి చేయరు బర్త్డే నాడు చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు మనమే శాసిస్తామో అని చెప్తాం దీపం ఆర్పకూడదంటే నాకు తెలిసి దీపం వెలిగించారు కానీ దీపం ఆర్పకూడదు అని నేను ఒకసారి అన్నాను దీపం అదేదో ఇది వంట అయిపోయిన తర్వాత పొయ్యి అర్పకోవడం ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్ కోసం ఆర్పుతారు అంతేగాని ఆర్పడం కోసం పొయ్యి వెలిగించారు వంట వండుకునే సేఫ్టీ కోసం పొయ్యి వెలిగి అర్పిస్తారు పొయ్యి అర్పేపు కూడా ఒకసారి రాముణ్ణి స్మరించి పోయి అర్పుతారు ఇప్పుల్లో నీళ్లు పోయాల్సి వచ్చినప్పుడు అంత గమ్ముని దీపం అర్పడానికి మనసు ఒప్పదు ఎప్పుడైనా దీపం అర్పే వాళ్ళు ఎప్పుడైనా ఎలా అరుపుతారో చూసారో ఉఫ్ఫని ఊదే ఆర్పరు ఇలా ఇలా అరుపుతారు ఎందుకంటే తప్పదు ఏదో సినిమా పైన వెళ్తాం ఈ దీపం ఇలా ఇష్టం ఉన్నాక ఇలా ఇలా అడిగి అర్పి దాన్ని లేకపోతే లాగేసి ఏదో చేసి ఆ దీపాన్ని ఆర్పేసి వెళ్ళిపోతారు ఆర్పడం ఇష్టం ఉండదు కాబట్టి సో ఇట్ ఈజ్ ఆల్ రాంగ్ వాల్యూ సిస్టమ్ కాబట్టి వయస్సును కాదు లెక్క పెట్టుకోవడం వయస్సును లెక్క పెట్టుకుంటే ఏముంది దొరుకుతుందంటే నేనేమో ముసలివాడిని అయిపోతున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది ఇంకా అంతకంటే కాబట్టి సో జరామృత్యు అతీతం ఈశం సర్వస్వ జగత ఈశం సకల జగత్తునకు ప్రభువు ఆ పరమేశ్వరుడు మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఈ దేహాదులకు అతీతంగా ఆ ఈశ్వరునితోటి ఆ భేదాన్ని మీరు తెలుసుకునే వరకు ఆ ఈశ్వరుణ్ణి సాక్షి రూపంగా దర్శిస్తూ ఉండదంటారు అని వాడు ఆ రకంగా దర్శిస్తాడు తర్వాత ఎలా దర్శిస్తాడో చెప్తున్నారు అయమహమస్మి ఆత్మా సర్వస్యా సమసర్వభూతస్థ నేతర అలా దర్శిస్తారు అయమహమస్మి ఈ నాకంటే భిన్నంగా కనపడిన ఈశ్వరుడే నేను ఈశ్వరుడు ఒక్కటే అని తనను ఈశ్వరునిలో విలీనం చేసేస్తాడు అది కూడా చాలా ప్రాక్టికలే నన్ను అడిగితే అసలు వేదాంతంలో ఇంప్రాక్టికల్ ఏముండదు అంతా ప్రాక్టికలే అయమహాలక్ష్మి ఎలాగో చూడండి ఇప్పుడు ఓ వంద రూపాయలు నా నా దగ్గర ఉన్నాయనుకోండి ఈ ధనము నాది అంటే ఏమైంది మిమ్మల్ని మీరు ఈశ్వరు నుంచి సెపరేట్ చేసేసుకుంటారు అయిపోయింది కదా భావాత్మకమైన సపరేషన్ వచ్చేసింది ఈ ధనం ఈశ్వరుడు అనుగ్రహం అన్నారనుకోండి ఏమైపోయింది నేను ధనిని నేను అనేది ఏవో కొన్ని ఫీలింగులతో ఎలాగో నిలబడి ఉంటుంది ధనము ధనమునకు స్వామిని ప్రభువును నేను యజమానిని నేను ఓనర్ని నేను సో ఈ కర్మని చేసిన వాడను నేను ఈ భోగము చేసిన ఈ భోగాన్ని అనుభవించిన వాడను నేను ఈ ఈ ఈ గొప్ప గొప్ప సాధించిన వాడను నేను ఈ వయస్సు గలవాడను నేను ఈ కులము వాడను నేను ఈ ఈ ఈ పా ఈ తండ్రిని నేను ఈ కొడుకుని నేను ఈ మనవని నేను ఈ భర్తను నేను అవునండి ఇది నేను ఇప్పుడు ఈ సంపదకి యజమానిని నేను ఆ సంపదికి యజమాని ఈశ్వరుడు తీసేయండి ఈ క్రియలన్నిటికీ కర్త ఈశ్వరీయ శక్తి తీసేయండి అది భోక్తృత్వం తప్పది ఆత్మచైతన్యమునందు భోక్తృత్వం లేదు ఏదో దేహయాత్రే కానీ భోక్తను నేను కాదు తీసేయండి అది తండ్రి పాత్రను పోషిస్తున్నానే కానీ నిజంగా వాస్తవంలో తండ్రిని నేను కాదు తీసేయండి తండ్రి భర్త అంటే ప్రేమను చూపించడానికి భర్త కానీ భర్తలని అదొక స్టేటస్గా నిలబడడానికి భర్త కాదు తీసేయండి అది ఇప్పుడు నేను అరవదని చెప్పాను అరవదను తీసేస్తే ఇప్పుడు నేనేమైంది వేరీ వేరిట్ స్టాండ్ ఈశ్వరంలో విలీనం అయింది దట్ ఈజ్ వాట్ ఇట్ హ్యాపీ ఈశ్వరుణ్ణి సముద్రం నుంచి సపరేట్ చేసినట్టుగా సపరేట్ చేశారు ఎందుకు ఎలా సపరేట్ చేశారు వేవు లెంట్ ఎంత అన్నారు సముద్రానికి వేవు లెంత్ ఉంటుందా ఉండదు వేవుకు ఉంటుంది ఫ్రీక్వెన్సీ అన్నారు ఇప్పుడు మీరు వేవ్ లెంగ్త్ తీసేసి ఫ్రీక్వెన్సీ తీసేసి వేవ్ నెంబర్ తీసేసి రూపం తీసేసి నామం తీసేస్తే ఏముంది అక్కడ సముద్రం ఉంటుంది అంచేతనే మహాత్ములు అంటారు అహంకారం వద్దు ఎందుకంటే అహంకారం ఉన్న లెవెల్లో వీడు సర్వము నుంచి తనని తాను సపరేట్ చేసి నేనే అన్నీ చేశానని నువ్వు అనుకోకు ఈశ్వరుడే అంతా చేస్తున్నాడని తెలుసుకో అంటే నేను డైల్యూట్ అయిపోతా నేను డైల్యూట్ అయిపోయిందనుకోండి ఏమైపోతుంది నేను ఆ సర్వంలో విలీనం అయిపోతుంది నది సముద్రంలో కలిసితే నది ఏమైపోతుంది సముద్రం అయిపోతుంది ఆ రకంగా ఈ వాల్యూస్ అన్నీ బాగా వంటపట్టిన వాడికి నేను అన్నది ఏదో అలా లేలగా ఏదో పాత పదేళ్ల గుర్తు చిన్న చిన్న గుర్తు లేలగా గుర్తుందంటాను చూడండి అలా ఉంటున్నాను నేను అప్పుడు కూడా అది ఏదో బస్సు ఎక్కినప్పుడు టికెట్ ఇవ్వడానికి ఎందుకంటే బస్ ఎక్కింది నేను టికెట్ పే చేయాల్సింది ఈశ్వరుడు కాదు బస్సు ఎక్కింది ఈశ్వరుడు టికెట్ ఇస్తాడని అలా కాదు కాబట్టి బస్సు ఎక్కింది నేను టికెట్ ఇవ్వడానికి నేను అని దానికి భోజనం చేయడానికి నడిచి ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టడానికి మొదలెట్టినలో ఇంక మళ్ళీ నేను ఉండదు అది కూడా ఈశ్వరుడే ఆ శక్తి మొదలెట్టడానికి అలిసిపోయి మానేయడానికి ఇలాగేవో కొన్నింటికి అది నేను అవసరం పడుతుంది అవసరం పడినప్పుడు మీరేం పిలవక్కర్లేదని అదే వస్తుంది వచ్చి ఆ పని పూర్తి చేస్తూ ఉంటుంది మిగతాప్పుడు నేను ఉండదు దేహం ఉంటుంది ఆ దేహంలో ప్రాణశక్తి ఉంటుంది అది ఈశ్వరుడే అలాగాను విజ్ఞాన శక్తి ఉంటుంది అది ఈశ్వరుడే ఆ శక్తులు ఒక ప్రవాహంలో పనిచేస్తూ ఉంటాయి ఏ ప్రవాహంలో పనిచేస్తాయి రిక్షా కుల్ల శరీరంలో ఉండే ప్రాణశక్తి ఏం చేస్తుంది రిక్షాలు ఉంటుంది పాఠం చెప్పి వాడి శరీరంలో ఉండే ప్రాణశక్తి ఏం చేస్తుంది పాఠం చెప్తూ ఉంటుంది ఇంకో పరిగెత్తి వాడి శరీరంలో ఉన్న ప్రాణశక్తి పరిగెడుతూ ఉంటుంది అంతే ఉపాధిని బట్టి ప్రాణశక్తి ఒక్కటే కాబట్టి అది ఏం చేస్తుందంటే సందర్భాన్ని బట్టి చేస్తుంది కనుక అయమహమస్మి ఈ విధంగా ఈ నేను వెళ్ళి ఈశ్వరునిలో విలీనమైపోతుంది ఆత్మ అది ఆత్మ అంటే అయమహమస్మి ఆత్మ ఇప్పుడు సర్వస్య సమహ ఈ ఆత్మ సర్వప్రాణులకు సమానమే భిన్న భిన్నంగా ఉండదు ఇప్పుడు అందరూ మనుష్యులే ఎంటైర్ ఇట్ ఇస్ ఆల్ హ్యుమానిటీ వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని మనం కల్పించుకున్నది తప్పిస్తే ఇట్ ఇస్ ఆల్ హ్యుమానిటీ ఇంకా ఒక్క అడుగు ముందుకేసి ఇట్ ఇస్ ఆల్ లైఫ్ ఇదంతా ప్రాణ మనుషులు పశువులు ఈ భేదాలని మనం కల్పించాయని తప్పిస్తే ఇట్ ఇస్ ఆల్ లైఫ్ ఇది కాదు ఈశ్వర ఏదో ఈ నక్షత్రాలు గ్రహాలు నేరాలు మరోటి మరోటి మీరు కల్పించారు తప్పిస్తే ఇది కాదు సో ఆ విధంగా సర్వస్వ సమహ సర్వభూతస్థ నేత రహ నేను వేరు ఇంకొకటి వేరు అనే భేదానికి అవకాశమే లేదు అయితే మరి భేదం ఎక్కడి నుంచి వచ్చింది భేదానుభవం ఉంది కదా అదే ఎక్కడి నుంచి వచ్చింది అవిద్యాజనితోపాధి పరిచ్ఛిన్న ఉపాధి ఉంది ఉపాధి అంటే దేహము మనస్సు ఈ ఉపాధి ఆత్మచైతన్యాన్ని పరిచ్ఛిన్నం చేసింది పరిచ్ఛిన్నం చేయటం అంటే హద్దులు పెట్టేసింది సీమితం చేసింది సో కండిషన్ చేసేసింది వాస్తవంగా కాదు ఇప్పుడు కుండ ఆకాశాన్ని హద్దులు పెట్టేసింది సీమితం చేసేసింది కుండ ఆకాశానికి సీమితం చేసేసింది ఎలా సీమితం చేసింది చూడండి దీని లోపలే ఉంది ఆకాశం లోపల ఎంత లోతుందో ఆకాశం అంతే లోతుంది ఎంత నీడివి ఉందో ఆకాశం అంతే నీడివి ఉంది అంతే కదా సీమితం చేసేసింది కానీ వాస్తవంగా కాదు సీమితం చేసినట్టుగా కనపడింది ఆ సంగతి నాకు తెలుస్తూనే ఉంది సీమితం చేసినట్లు కనపడుతుంది సీమితం చేయటం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే ఆ ప్రయోజనం సిద్ధిస్తూ ఉంటుంది చేపెట్టారు ఉదాహరణకు కానీ వాస్తవంలో సీమితము కాలేదు అని తెలుస్తూ ఉంటుంది సపోజ్ అలా తెలియలేదనుకోండి వాడికి పేరు ఏమిటో తెలుసా ద్వైతి అని ద్వైత అంటే వాడు అదే వాడికి భేద ద్వైతి అంటే భేదవాది అని అర్థం శంకరుల చోట భాష్యంలో ఉంటారు ఎక్కడో గుర్తు ఈ భేదవాదులు ఉన్నారే వీళ్ళంతా అమాయక వీళ్ళంతా అజ్ఞానం వీళ్ళే కానీ నో హెడ్ నో టైల్ వాడికి ఏమీ తెలియదు అనుభవం లేదు శాస్త్రములు శ్రద్ధ లేదు ఊరికే చిహ్నాలు గట్టిగా పెడతాట తప్పిస్తే ఆ శాస్త్రం చెప్పేటువంటి అద్వైతత్వాన్ని తెలుసుకుందాం అనే ఉత్సాహం లేదు వాడు గీత గీసేసి అద్వైతము నాకు వద్దు అంటాడు ఎందుకు వద్దురా అద్వైతం నీకంటే శంకరాచార్య చెప్పింది నాకు వద్దు శంకరాచార్య చెప్పడం కాదురా శాస్త్రం చెప్తోంది వేదం చెప్తోందంటే అవేదేం కాదంట అని ఏదో పరాశర సహితం శ్లోకం చెప్తాడు ఉపనిషత్తు కథోపనిషత్తు వద్దు తేనోపనిషత్తు వద్దు పరాశర సహితులు గర్గ సహితంలో శ్లోకం చెప్తాడు లేకపోతే ఏదో స్థల పురాణంలో శ్లోకం చెప్తాడు కాళహస్తీశ్వర మాహాత్మ్యంలో శ్లోకం చెప్తాడు ఏదో చెప్తాడు శ్లోకం చెప్తే నహి శ్లోకేన పండితాహ నువ్వు శ్లోకం చెప్పి నన్ను భయపెట్టి ప్రయత్నం చేయకు శ్లోకాలు నువ్వు చెప్తే విఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్రెస్డ్ బై వర్సెస్ శ్లోకం చెప్తే అయిపోయిందండి ఇత్యమరహ అని తోలు గుమ్మలో వాళ్ళు ఇచ్చవరహ అంటోళ్ళు ఇవరు ఇత్యమరహ కాదు వాళ్ళు విచ్చమరహాన్ని వకాల జత్యు అంత మాత్రం పండితులు అయిపోతాడా అమరని ఘంటువు అమర అమర అమర కోసం శ్లోకాలు ఏవో ఉన్నాయి అవలకోశం అంటే ఇట్స్ డిక్షనరీ మన వాళ్ళు డిక్షనరీ కండస్థం పెట్టివారు సో దాంట్లో ఏదో శ్లోక అమరాదిత్య రాధేవాహ అంటే ఏదో చెప్తాడు అంత మాత్రం నేను పండితులు అయిపోతాడా మహిళ శ్లోకేన పండిత కాబట్టి శ్లోకం చెప్పి భయపెట్టి ప్రయత్నం చేయొద్దు అనుభవము శాస్త్రము అనేది వ్యవస్థితంగా ఉంటుంది అస్తూ అవిద్యాజనిత ఉపాధి పరిచ్ఛిన్న ఉపాధి పరిచ్ఛేదో ఆత్మకి లేదు కానీ ఉన్నట్లుగా కనిపిస్తుంది ఉన్నట్లుగా కనిపించింది అని తెలుసుకుంటే వాడు జ్ఞానే వాడు ఉన్నట్లుగా కనిపించింది అని తెలుసుకోడు ఉందని భ్రమపడతాడు అవిద్యాజనిత ఉపాధి ఆ భ్రమ చేత ఏమనిపిస్తుంది ఈ ఘటాకాశము ఈ మహాకాశం కంటే వేరుగా ఉంది అనుకుంటాడు వాస్తవంలో ఘటాకాశము మహాకాశము వేరుగా లేనేలేవు అసలు ఘటాకాశం అనేది వేరే లేదు మహాకాశం ఉందంటే ఇక్కడ మహాకాశమే ఉంది ఇక్కడ మహాకాశమే ఉంది అక్కడ మహాకాశం అంతటా మహాకాశమే ఉన్నది అంతటా ఆకాశం ఉన్నది దానికి ఆ మహా అనే ఎడ్జెక్టివ్ కూడా అనవసరం ఇక్కడ ఘట నువ్వు ఎడ్జెక్టివ్ పెట్టేవు కాబట్టి దానికి మహా అని పెట్టాల్సి వచ్చింది ఇక్కడ జీవాన్ని అన్నవు కాబట్టి అక్కడ ఈశ్వర రెండు తీసేస్తే ఆత్మ విలుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని వాడు తెలుసుకుంటాడు అయితే ఈ పరిచ్ఛిన్నమైన ఆత్మభావం ఒకటి ఉన్నది కదా నేను పరిచ్ఛిన్నుడను అనే ఆత్మభావం ఉన్నదే దాని మాట ఏమిటి మాయాత్మ చూడండి ఆయన ఏమంటారు మాయాత్మా దాన్ని మిథ్యాత్మ అన్నారు ఇంకో చోట మాయాత్మేతి కింద టీకాకారుడు మిథ్యాత్మేత్యర్థ మాయాన్ని మళ్ళీ సర్వజగత్కారణం బ్రహ్మకుండే మాయాశక్తి అదంతా ఏం కాదు మాయాశబ్దానికి ఎక్కడర్థం మిథ్యా అనర్థం మాయాత్మేతి మిథ్యాత్మేత్యర్థ మిథ్యాత్మ అని అర్థం నానికి మిథ్యాత్మ శంకరుడు జీవాత్మ అని అనరు అనలేదు ఇక్కడ ఈ మొత్తం టాపిక్లో ఇక్కడ మీకు జీవాత్మ అని అనలేదు ఆయన మిథ్యాత్మ అనే అన్నారు ఎక్కడో వంశధరాచార్యుడు భాగవతం చూస్తున్నాను నేను వంశధరాచార్యుడు ఎక్కడో జీవాత్మ అన్నాడు చేసి లే రాస్తుంది ఏమిటని ఎంత వంశధరుడు అయితే మాత్రమేమి అనవసరం మాట అనవసరమే నిత్యాత్మ ఆయన అలా ఎందుకు అన్నాడో నేను ఊహించగలను ఎందుకంటే ఆయనలో ఇంకా ఏదో ఒక విసరంత భేదభావం ఉంది అని చేత అలా అన్నాడు ఇట్ ఈజ్ లైక్ గా సో మాయ ఓకే ఇప్పుడు మహిమానమితి వేతశోక ఉందాము విభూతి మహిమానం చగద్రూపం అసైవ మమా పరమేశ్వరస్యేతి కాబట్టి వి మహిమానం మహిమ మహిమ ఏం మహిమ కావాలి మీకు ఏ జగత్తు మహిమ కాదా సూర్యోదయం మహిమ కాదు చంద్రోదయం మహిమ కాదు భూమి మహిమ కాదు కాబట్టి ఈ జగద్రూపంగా ఉన్నదే మహిమ విభూతి మహిమ జగద్రూపంగానే ఉందా ఈశ్వరుని యొక్క మహిమ మరి నా చూడండి నేను అని అనుకుని నేను అనుకోగానే అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి దాంతో ఏమైపోయిందంటే అసలు ఆ సమష్టిలో దీనిని విలీనం చేసే అవకాశమే లేకుండా నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి ఓకే సపోజ్ ఈ అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి అనే మాట కొంచెం పక్కన పెట్టి మీరు ఒక్కసారి ఈ దేహాన్ని ఈ మనస్సుని ఈ ఇంద్రియాలని నిర్లిప్తంగా సాక్షిరూపంగా చూడండి చూస్తే ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది తల్లి గర్భంలో ఒక చిన్న కణంగా ప్రారంభమైన ఈ దేహము డెబ్భై కేజీల దాకా వచ్చింది ఈ పరిణామాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అది వీడు లైబ్రరీకి వెళ్తాడు మెడికల్ కాలేజీ లైబ్రరీకి వెళ్తాడు మెడికల్ స్కూల్ లైబ్రరీకి మామూలుగా ఇక్కడ కాలేజీలు యూనివర్సిటీలనే అక్కడ స్కూల్ అంత సో మెడికల్ స్కూల్ లైబ్రరీకి వెళ్తాడు మెడికల్ స్కూల్ లైబ్రరీకి వెళ్ళి అబ్బా ఎంత గొప్ప లైబ్రరీయో అంటాడు లోపలికి వెళ్ళి అమ్మో ఎనాటమీ సెక్షన్ మీద ఎన్ని గొప్ప పుస్తకాలు అంటాడు హెమటాలజీ అని రక్తము హెమటాలజీ అంటే రక్తానికి సంబంధించింది ఈ రక్తానికి సంబంధించి పుస్తకాలు జర్నల్స్ చూస్తే ఒక జీవితకాలం చాల దానికి అబ్బా ఎంత విజ్ఞానం ఎంత అద్భుతం అంటాడు ఆ అద్భుతము ఆ విజ్ఞానం ఇదే జకటం మీ దీనికంటే భిన్నమైన అద్భుతం విజ్ఞానం అది కానీ వీడు ఎంత భేద దృష్టి కదా ఎంత అధ్యాత్మ దృష్టి అంటే ఎక్కడ అధ్యాత్మ దృష్టి కావాలంటే వాడు తపస్సు చేయాలి మన క్లాసులు అటెండ్ చేయాలి అధ్యాత్మ దృష్టి కావాలంటే లేదా ఎక్కడి నుంచి వస్తుంది అధ్యాత్మ దృష్టి వాళ్ళు అద్భుతం అని అనాటమీ సెక్షన్లు చూసి ఎమటాలజీ సెక్షన్ చూసి అద్భుతం ఉంటాడు కానీ ఈ అద్భుతం అంతా నేనే అని వాడికి తోచను కూడా తోచదు ఇదిగో ఇదే అద్భుతం ఈ దేహము నేను అనుకుని నేను ఎప్పుడైతే అనేసుకున్నారో నేను అభాగ్యుడో ఒక శిలాశాసనంలాగా అయిపోయింది కదా నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి పుట్టినప్పటి నుంచి అదే దృష్టి సో భయము నా కోసం ఏదో ఏదో నెత్తి మీద స్కై ఏదో పడుతుందేమో భయం సో ఈ ప్రపంచమంతా నన్ను మింగేయడం కోసమే ఉందన్నట్టుగాను ఆఖరికి గ్రహాలు నక్షత్రాలు కూడా వాటికి ఇంక పని లేదు నా నన్ను భోజనం చేసేయటమే పనిగా పెట్టుకుని ఉన్నాయి వీడికి బెంగా సో అలాగా అలా బెంగెంగగా ఉంటాడు గురు భారాక్రాంత చూసే శంకర్లు అల్లాడు అలాభూరిగా సో ఆనపకాయపురలాగా సో అలాబూరిన గురుభార అంతా అలా ఉంటాడు నేను అయోగ్యున్నే అభాగ్యుణ్ణి అన్నట్టుగా ఉంటాడు వాడికి ఈ అయోగ్యుడు అభాగ్యుడికి ఆలంబనంగా ఉండే ఈ దేహము ఇది ఒక పరమేశ్వరుని యొక్క గొప్ప విభూతి అనే సత్యాన్ని వాడు గుర్తించలేడు ఎందుకంటే దీని ఎందు అయోగ్యత్వాన్ని అభాగ్యత్వాన్ని ఆరోపించి కూర్చున్న తర్వాత ఇంకా విభూతిని వాడేం గుర్తిస్తాడు కాబట్టి ఈ ఏది మమా అహం అనుకుంటున్నాడో అది కూడా ఈశ్వరుని యొక్క విభూతియే దాని కూడా ఈశ్వరుని యొక్క విభూతియే ఆహా ఏమీ ఈ దేహము ఎంత కష్టం ఒక బాగా పనిచేస్తుంది ముఖాలు కూడా ఇంకా బాగానే పనిచేస్తుంది పర్వాలేదు ముందు ఇంకా కొట్టుకుంటూనే ఉంది మనస్సు ఇంకా అలా పనిచేస్తూనే ఉంది సో ఎవరంటే ఎన్ని పుస్తకాలు చదివాం ఎంత విజ్ఞానం సంపాదించాం అదంతా అలా విజ్ఞానం అనే దాంట్లో పోస్తూనే ఏదో నిలబడినంత నిలబడింది పోయినంత పోతుంది ఇంకా గ్రహిస్తూనే ఉంది రిఫ్యూజ్ చేసేయట్లేదు ఏమిటంటారు మహిమ ఏదో పాటికాడ సంగతి గుర్తుకొస్తోంది ఆహాహా ఎంత విదూరమైన సంగతి స్మృతి జ్ఞానం స్మృతి జ్ఞానము గుర్తుకొస్తే ఆ ఆత్మచైతన్యం యొక్క అనుగ్రహం జ్ఞానం కలిగితే విషయం తెలిస్తే భాష్యం తెలిస్తే అవో ఎంత గొప్ప విషయాలను తెలుసుకోగలుగుతున్నాం ఆ ఈశ్వర అనుగ్రహం అపోహనం మర్చిపోయామంటే ఈ మరుపు వెనకాల ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉందిండాలి ఇది గుర్తుపెట్టుకోవడంలో మనకి క్షేమం లేకపోబట్టే ఈశ్వరుడు మనని మరిచిపోయేట్లా చేశాడు అయితే ఎందుకంటే ఈ సమస్తమైన సంఘటనలు గుర్తుపెట్టుకునే ఏం చేయాలి పంతొమ్మిది వందల లాయడ్ టీము ఇండియాకు వచ్చినప్పుడు క్రికెట్ టీము కలకత్తాలో పటౌడీ సెంచరీ చేశాడు ఎందుకు ఇది ఈ సమాచారం నాకు గుర్తుండి మీకు చెప్పాను ఏం చేస్తారు చేయండి దీన్ని సమాచారాన్ని పటవుడేనో ఒకడు ఉండేవాడు ఈరోజు పిల్లలను అడిగితే వాడికి ఎవరికి తెలియదు కూడా తెలియదు నాలాంటి ఏదో ప్రాచీన కాలపు క్రికెట్ అనికే ఏం చేస్తారు ఈ సమాచారాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చానో పట్టుకొచ్చాను ఇప్పుడు పట్టుకొచ్చాను నాకే ఆశ్చర్యం వస్తుంది ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది రా క్లైవ్ లాయడ్డు కలకత్తా మ్యాచ్ ఇవన్నీ నాకెక్కడి నుంచి గుర్తుకొచ్చి సడన్గా గుర్తుకొచ్చింది ఇవి ఇలాగే ఉంటుంది మొత్త స్మృతి జ్ఞానం ఉపోహనం ఇంకా మరిచిపోవడంలో ఎంతో శోభ ఉంది మరిచిపోయిందల్ల క్షేమం మరిచిపోవడమే లేకపోతే పిచ్చెచ్చిపోయి హాస్పిటల్లో ఉండే వల్ల కూడా ఏదో మరిచిపోవడం అనేది భగవంతుడు పెట్టాడు కాబట్టి ఈ విధంగా మొత్తం ఇక్కడ విభూతిని మీరు దర్శిస్తే మమ పరమేశ్వరస్య ఆ మమ అనేది కూడా తీసుకెళ్లి పరమేశ్వరంలో కలిపేసేది ఉన్నవల్లా ఒక్కటే మహిమానం ఈశ్వరుని మహిమ తప్ప ఇంకేమీ లేదు ఆకలి వేస్తే ఈశ్వరుని మహిమ ఆకలికి అన్నం దొరికితే ఈశ్వరుని మహిమ అన్నం దొరకపోతే దొరుకుతుంది దొరికిదాకా దొరికిన తర్వాత ఈశ్వరుని మహిమ ఈ దుఃఖమే ఈశ్వరుని మహిమ కానీ ఇది వీతశోక అందము ఇది యదా ఏవ్రష్ట ేతశోక ఎప్పుడైతే మనిషి ఈ రకంగా చూడడం నేర్చుకుంటాడో ఈ రకంగా దర్శించడం నేర్చుకుంటాడో అప్పుడు క్రమక్రమంగా వారి శోకాలన్నీ పోతాయి వేతశోక ఎలా పోతాయో చెప్తున్నారు సర్వస్మాత్ శోక సాగరాత్ విప్రముచ్యతేత కృతకృత్యోవతి అది ఈ శోక శోక సాగర నుంచి శోక సాగరంటే మీరు లిస్ట్ కింద రాసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లిస్ట్ కింద రాసుకుంటే అవన్నీ కూడా కట్ చేసేయచ్చు మీ శోకాలు లిస్ట్ రాయండి అవన్నీ కట్ చేసేయచ్చు ఎందుకంటే అవన్నీ కల్పించోకాలే అన్నీ కల్పిత శోకాలే ఎందుకంటే అధ్యాస చేత వచ్చినటువంటి శోకాలే తప్పిస్తే ఆత్మస్వరూపంలో శోకం లేనే లేదు వాస్తవానికి మీ ట్రబుల్స్ ఏమిటో చెప్పండి మీరు నెంబర్ వన్ మా కుర్రాడితో ట్రబుల్స్ ఉన్నాయండి ఓకే సో ది ది ట్రబుల్స్ ఆఫ్ ది ఫాదర్స్ రోల్ ఓకే కరెక్టే కదా వా నెంబర్ టూ మా ఆడ అప్పుడప్పుడు గడిబడి చేస్తూ ఉంటుందని ఏదో సంక్రాయంలో భర్త ఏదో చేస్తాడు సో అది పార్ట్నర్ ట్రబుల్ ఓకే నెయిబర్ ట్రబుల్ ఎలక్షన్ ట్రబుల్ గవర్నమెంట్ ట్రబుల్ ఇలాగ మీరు ట్రబుల్స్ అనేవి పెట్టారు కదా ఇవన్నీ లిస్ట్ చూసి ఇవన్నీ నాకున్న ట్రబుల్స్ అంటే వీటిలో ఏది ఆత్మ కానే కాదు దేర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది రోల్స్ ఏది నా ప్రాబ్లం ఏది కాదు ఇప్పుడు యాజ్ ఏ ఫాదర్ ప్రాబ్లం ఉంది యాజ్ యువర్ సెల్ఫ్ దేర్ షుడ్ బి నో ప్రాబ్లం ఆ ప్రాబ్లం మీ నెత్తిమీదకి రావాలంటే యూ షుడ్ బికమ్ ది ఫాదర్ ఫస్ట్ దే ఓన్లీ ఇట్ వెల్కమ్ అంతే కదండి అంచేతనే ఫాదర్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ది ప్రాబ్లం ఆఫ్ ది ఫాదర్స్ రోల్ అలాగే ఎవరి అదర్ ప్రాబ్లం కాబట్టి ఈ రకంగా వివేకం చేత మీరు పరిశీలించగలిగితే సర్వస్మాత్ శోక సాగరాత్ మొత్తం సంసారంలో ఉండే శోక సముద్రం నుంచి మీరు విడిపోతారు బయటకు వచ్చేస్తారు అంటే కృతకృత్యో భవతి కృతార్థులైపోతారు ఉదాహరణ నేను కృతార్థున్నాయని ఈ శ్లోకం పూర్తి చేశాను ఈవేళ ఇట్స్ ఇట్స్ ఎ బిగ్ వెర్స్ ఇది కంటిన్యూ టు మార్ ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముగచ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్సత్ Thank you.